ప్రార్థన చేస్తుంది పరశుతురు ఒక దేవ మీకు వందనాలు వేసయ్యా సర్వోన్నత తండ్రి కృతజ్ఞతలైనా ప్రభావితాల మీ సుత కాచి కాపాడందుకు మీకు వందనాలు ప్రభావ ఈ యొక్క సాయంత్రం సన్న మరోసారి మేము మీ యొక్క స్వరం మీద లాగా మీ యొక్క వాక్యాన్ని అవకాశం బట్టి మీకు వంద నాలుగు ప్రభావ లేని యొక్క ధన్యత మీరు అనిపించినారు అవి ఎంతో తాజా మన్నాను పొందుకున్న అనుభూతిని మాకు అనుగ్రహిస్తున్నారు వాటన్నింటిని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభా మహుదాన్ని పరిశీలించండి ఇంకేదైనా ఆయస్కారం ఉంటే చూపించండి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలని ఆయన మీ కృపలకు మేము రావాలి పదే కొన మేము జీవించలేముదండి క్షణంలో ప్రాణాలు కాబట్టి మీరు ఎంత ఘనంగానే ప్రేమించినారు ఆ అనుగ్రహించినారు మీకు గమనాలు సమస్త ఘనత మనోభా ప్రభావాలు మీకే కలుగును కాక ప్రభుత్వ శాంత సన్న ప్రభావ ప్రాటంలోని వాఖ్యలను మేము ధ్యానిస్తుండగా మీ తల కవతలు వాక్యులను సత్యాన్ని గ్రహించేలాగా మా యొక్క మనసును సరి చేయండి వాటిని గ్రహించాల బహు కష్టతరమైనవి కానీ ప్రభా వీళ్ళకి మీరు నేర్పుతారు కాబట్టి మీరు తప్ప ఎవరు నేర్పలేరు ముద్రలు విప్పింది కూడా మీరే కాబట్టి కాబట్టి నేను బూరలు తీరుపుకి ఆరంభం పలికింది మీరే కాబట్టి దూతలకు ఆజ్ఞప్పించింది కూడా మీరే కాబట్టి మీరు తప్ప మాకి ఎవరివి చూపించలేరు ఈ బుక్స్ ఏ కామెంటరీస్లో కూడా అవి మేము చూడలేని కాబట్టి నేను పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి వాటిని చూడాలా దాన్ని జీవి దాని ప్రకారంగా మేము జీవించాలా మరి విశేషంగా వాటిని ధైర్యంగా ప్రకటించాలా అటువంటి బాధ్యత కర్తవ్యం నెరవేర్చలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ యుగ సమాప్తి సమస్య సూచనలు అన్ని నెరవేరుతున్నాయి కాబట్టి నేను మేము త్వరగా సిద్ధ ప్రధపరచాలి అటువంటి భాగ్యాన్ని మాకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెంద్ కానీ మీ ఉదయకాలము ఆరవ గురకు సంబంధించిన విషయాలని కొన్నింటినీ మనం ధ్యానిస్తా ఉన్నాం తొమ్మిదవ అధ్యాయం చివరి భాగానికి వచ్చినప్పుడు అది మనం ఆరవ అధ్యాయంలో ముఖ్యంగా మూడో వంతు మూడవ భాగం మనుషులు మీద సర్పంలకి అధికారం ఇచ్చినట్లు మనం చేస్తున్నాం చంపడానికి కాబట్టి మనం ఈ విషయం బాగా అర్థం చేసుకెళ్ళాం ఇది ప్రకృతి సహజంగా ఆత్మీయ పరంగా కూడా ఉంటుంది ఎందుకంటే మనం చూసినాం మత ఐదవ అధ్యాయంలో మన ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఉదాహరణగా ఈ సహోదరుని ద్వేషిస్తే నువ్వు అప్పుడే అతన్ని కాబట్టి దీన్ని ఏ రీతికి మనం అర్థం చేసుకుంటాం ప్రకృతి సహజం కూడా మరణిస్తున్నారు ఆత్మీయంగా కూడా మరణిస్తున్నారు మనుషులు నరహంతకులు ప్రకృతి సహజంగా ఉన్నారు ఆత్మీయం కూడా ఉన్నారు ఎవరిని ద్వేషిస్తే నువ్వు క్రైస్తవత్వంలో ద్వేషం లేదా ఖచ్చితంగా ఉంది చర్చ లేవా ఖచ్చితంగా ఉంది పాస్టర్స్లో లేదా ఖచ్చితంగా ఉంది సేవకులలో ఖచ్చితంగా ఉంది ద్వేషం కాబట్టి అంతా నరహత పిల్ల ఆ రీతిగా ఆత్మీయ స్థితిలో అర్థం కానీ మనకు ప్రభు చూపించింది ఆ నలుగురు దూతల్ని విడిచిపెట్టినప్పుడు యూ నది దగ్గర మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ లోకము బొబులోను నాలుగు దిక్కుల ఆ దూతలు ఎంతో కాలం చెదరు చూస్తున్నారు ఐదవ దూత వేరే ఒక దూత వచ్చి వీళ్ళకి ఆగ్పించేంతవరకు వాళ్ళు పని చెయ్యరు ఆ ఐదవ దూత ఆగ్చినప్పుడే తగ్గిన నలుగురు దూతలు వచ్చి ఈ లోకం మీద ఆ దేవుని యొక్క తీర్పుని అమలు మనం చూస్తాం కాబట్టి మొదటి ఆరు బూరలు ముఖ్యంగా మొదటి నాలుగు బూరలు శ్రమలు ఏ రీతికి ఉండబోతున్నాయి అని విశదీకరించి సిద్ధపరచడం ఐదు ఆరు బురలు ఐదవ బుర్రలో తేళ్ళు కష్టాలు హింసలు పెట్టడము మనుషులన్నీ దాని తర్వాత ఆరో బుర్ర సర్పములు మనుషులన్నీ కాటేయడం అవి మనం నేర్చుకుంటున్నాం కానీ ఏడవ బూరకు ఇచ్చినప్పటికీ ఏమని కనిపించదు మనకి నేను కొన్ని నాలుగు మూడు నాలుగు సంవత్సరాల క్రితము బుర్రెల తీర్పుకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నప్పుడు ఏడవ బూరలు ఏముందని వెతుకుతుంటే నాలుగు సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ లో ఎక్కడ లేదు మీరు ట్రై చేయండి ఎక్కడ కనిపించదు ఇంటర్నెట్ లో సెవెంత్ కి సంబంధించిన విశేషాలు ఎక్కడ దొరకవు యూట్యూబ్ లో వెతకండి ఎక్కడ దొరకవు అప్పుడు ఆ రోజులలో ఎన్నో గంటలు రోజులు వాటి గురించి వెతికి ధ్యానించి జేమ్స్టాన్ నంబర్స్ సహాయం తీసుకొని కాన్ కార్డన్సర్స్ డిక్షనరీస్ కామెంటరీస్ సాయం తీసుకొని మనకు నేర్పించిన విధానంగా గుంపులకు సంబంధించింది ఆ యొక్క చిహ్నాలు తర్వాత సూచనలు వాటన్నిటినీ ఎట్లా గ్రహించాలన్న నేర్పు ప్రభు మనకి ఇచ్చింది కాబట్టి అప్పుడు నేను ఆ మన రికార్డింగ్స్ లో మీరు ఎప్పుడైనా గమనించండ లేదో నేను ట్రై చేస్తున్నాను एडवोव बूरक संबंध विषयाल मन मन रिकॉर्ंग जून जून टू थेवीन अरंभ जून टू थेवीं मदलकनी मारच टू थौज वरक కరెక్ట్ మార్చ్ టూ కి లాస్ట్ అంటే ఒక నాలుగు గంటలే మోర్ దెన్ ఫోర్ అవర్స్ ఉంటుంది ఎందుకంటే కొద్దిసార్లు వన్ అవర్ ట్వంటీ మినిట్స్ వన్ అవర్ థర్టీ మినిట్స్ కూడా రికార్డింగ్ కాబట్టి ఫోర్ అవర్స్ రికార్డింగ్ ఉంది చూస్తాను స్టిల్ ఫోర్ అవర్స్ కాదనుకుంటా కొంచెం టైం తీసుకోండి వెతుకుతుంది దాన్ని డేట్స్ మీరు విధగలిగితే డీటెయిల్డ్ గా వాటిని మీరు ధ్యానించగలరు సెవెంత్ ట్రంప్ ఏంటి అలా యూట్యూబ్ లో ఉంది లాస్ట్ ట్రంప్ యూట్యూబ్ కస్టర్ ఇది మన మన వెబ్సైట్ లో పాడ్కాస్ట్ లో జనవరి 2020 ట్వంటీలో స్టార్ట్ అయింది యూట్యూబ్ లో అదే స్టార్ట్ అంటే ఏడవది లాస్ట్ ట్రంప్ అనేది ఏడవది జనవరి ఐదవ తారీఖు ట్వంటీ ట్వంటీ స్టార్ట్ అయితే అది మార్చ్ తొమ్మిదవ తారీఖు ట్వంటీ వరకు పోయింది అంటే భాగాలు ఉన్నాయి అందులో అంటే తొమ్మిది కాదు కరెక్ట్ గా పది భాగాలు ఉన్నాయి పార్ట్ ఏ పార్ట్ పార్ట్ వన్ పార్ట్ వన్ బి పార్ట్ టూ నుంచి పార్ట్ నైన్ అంటే పది నైన్ నైన్ అంటే పది గంటలు పది రికార్డింగ్స్ ఉన్నాయి ఏడవ బూరకు సంబంధించి కాబట్టి నేను వాటిని మళ్ళీ అన్ని గంటలు రికార్డింగ్స్ చెయ్యాను కాబట్టి క్లుప్తంగానే చూపిస్తాను దాని తర్వాత దేవుడు కొత్తగా విషయాలు ఏమైనా బయలుపరిస్తే అప్పుడు చూడనివి ఇప్పుడు మనం చూడగలం ఎందుకంటే దేవుడు ఆ రీతిగానే బయలుపరుస్తూ వచ్చండి నాకు చాలా సంవత్సరాలు ఆ రోజులలో నేర్చుకున్న విషయాలు వేరే ఒక ఎత్తు అయితే ఒక లెవెల్ అయితే ఇంకొక లెవెల్కి అక్కడి నుంచి ఇంకొక మెట్టు ఇంకొక లెవెల్ ఆఫ్ ఇటుకలు కట్టుకున్నట్లు గోడ కట్టేటప్పుడు ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి పోయినట్లు ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ పోయినట్లు అవి నేర్చుకున్నట్లు నేను గ్రహించగలుగుతున్నాను ఆయన అదే రీతిగా నేర్పించాడు ప్రవక్తలకు అందరికీ శిష్యులకందరికీ మనకి కూడా అదే రీతిగా నేర్పిస్తుంది అన్నీ ఒకేసారి మనం నేర్చుకోం కదా స్కూలింగ్ తర్వాత కాలేజు కాలేజ్ తర్వాత హయర్ స్టడీస్ అదే రీతిగా అన్నట్టు ప్రతి విషయంలో ఆత్మీయంగా ఆయన మనల్ని అభివృద్ధి చేస్తూ తన జ్ఞానమందు వర్దిలే చేస్తా కాబట్టి ఆరవ బూరకి సంబంధించిన విషయాలు సోదరు గణించిన మనము కొన్ని తొమ్మిదవ అధ్యాయము చివరి భాగంలో ముఖ్యంగా ఇరవైవ వచనము దాని తర్వాత వచనంలో ఈ రెండు వచనాలు సర్పంలకు తేలకు సంబంధించిన బోధ ఎందుకంటే ముందు ఆ రెండు గుంపులని దేవుడు వాడుకున్నట్లు చూస్తాం ఐదు ఆరు బూరలకు సంబంధించిన విషయాలలో ఆ రెండు గుంపులని దేవుడు గొప్ప జనానికి తీర్పు తీర్చడం కొరకు వాళ్ళని ఆయన చేతిలో సాధనంలో వాడుకున్నాడు దాని తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను దేవుని సేవనే చేస్తున్నాను అనుకుంటారు కానీ వాళ్ళు దేవుని సేవ చేయలేదు దుష్టుని పని చేసి అన్న విషయం మనం చూస్తున్నాం చాలా మంది ఈ రోజులో కూడా ఎదురైతే ఉంటారు నువ్వు ద్వేషిస్తుంటే నువ్వు దేవుని సేవ చేస్తున్నావు అనుకుంటారు దేవుని పక్షంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఇతరుల పట్ల ద్వేషం చూపిస్తున్నప్పుడు నేను దేవుని పక్షంగానే ఉన్నాను అనుకుంటావు కానీ అది నువ్వు గ్రహించలేకపోతున్నావు దృష్టిని పని నెరవేరుస్తున్నట్లు అందుకు మనకి ఆ ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాం చూడండి అది మీకు అర్థమైతే సేవా జీవితంలో ఉన్న వాళ్ళు ఈరోజు ఎట్లున్నారని యోహన్ శుభార్తలు చేస్తాం అనుకుంటారు ఎవరికైనా గ్యాప్ అక్క మీరు అప్పుడు అదే సంబంధం పదహార అద్యయం అనుకుంటే వేరు ఒకసారి చూడండి పదహార అద్యం యుహాన్ శువార్త పదహార అధ్యయం రెండో వచనం వారు మిమ్మల్ను సమాజ మందిరములలో నుండి వెలివే ఎదురు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకోని కాలము వచ్చుతున్నది కాబట్టి ఈ మొదటి రెండు గుంపులు దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటారు గొప్ప జనం చంపుతున్నప్పుడు వాళ్ళు గనహీనమైన ఘటనలాగా దేవుని చేతిలో వాడబడుతున్నారు అనేది వారు వీళ్ళు చావక అంటే మొదటి ఆ గొప్ప జనం చావడం అనేది మనం చూస్తున్నాం పంతొమ్మిదవ వర్షం వరకు కానీ ఇరవై వర్షంలో ఈ దెబ్బల చేత చావక మిగిలిన వారు వీళ్ళు దయ్యంలో చూడను వినను నడుమను శక్తి లేనివై బంగారు వెండి కంచురాయి కర్రలతో చేబడిన తమ హస్తకృత్యంలో అయిన విగ్రహాలను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారుమోన్స్ పొందలేదు వీళ్ళు కాబట్టి ఈ రెండు గుంపులకి మారుమోన్స్ లేదన్న విషయాన్ని ఎందుకంటే వాళ్ళు ఏ వాళ్ళు అంతకంతకు చెడిపోయినట్లు ఇరవై ఒకటో మనం పొందున మరియు తాము చేయించిన నరహత్యలను మాయ తంత్రములను వాళ్ళు నరహత్యసరి గొప్ప జనాన్ని మాయతంత్రములను జార చోరత్వం అంటే మేము పొద్దున చూపించిన మాయా తంత్రం లంటే దేనికి ఫార్మసీకి సంబంధించింది మందులకు సంబంధించింది వ్యాక్సిన్స్కి సంబంధించింది చారచోరత్వంలో అలాంటి వ్యభిచారము దాని తర్వాత దొంగతనం వాళ్ళు మానలేదు వాటిని మానలే కాబట్టి వాళ్ళు మారుమోన్స్ పొందనే ఈ లోకాన్ని సంపాదించుకునే వారికి మారుమోన్స్ ఉండదు ఎందుకంటే లోకాన్ని ప్రతి వి ప్రతి దశలో ఆనందిస్తూ ఉంటారు అనుభవిస్తూ ఉంటారు అన్నట్టు కాబట్టి అటువంటి వాడి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంతోకునే ఎందుకంటే రక్త మాంసంలో పర్లోకరాజాన్ని స్వతంత్రించుకునే నేరం అన్న వాక్యాన్ని మనం అనేక పర్యాలు ధ్యానిస్తా ఉంటాం మన గ్రూప్ అవి రెండు గుంపులవి రక్త రెండు గుంపులవి సర్పముతేళ్ళు పర్లోకానికి పోలేవు ఎందుకంటే అవి మార్మల్ స్పొందం కాబట్టి ఈ ఆరవ బూర అక్కడి నుంచి ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు మనం ఉదయం చూసిన చూడండి పదవ వచనంకి పదవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ ప్రకటన కదా పదవ అధ్యాయంలో ఆరవ బూర ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు మనం చూస్తాం చూడండి మొదటి వస్తువు బలిష్ఠమైన వేరొక దూత పర్లోకొని దిగవస్టు సూచితింది ఎప్పుడైనా కానీ వేరే ఒక దూత స్పెషల్ అన్నట్టు అది కేవలం మన ప్రభుకి సంబంధించింది అనేది మనం గ్రహించాల ఒక చిహ్నం అది పర్లోకొని దిగి రావాల్సిందే మన ప్రభు ఈ లోకంలోకి ఆయన మేఘంను ధరించుకొని ఉంటాను కాబట్టి ఇంకొక సూచన ఇస్తున్నాడు యోహాను భక్తుడు ఈ దూత మేఘంను ధరించుకున్నాడు మేఘము అన్నప్పుడు ఎన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎన్నో వాక్యాలు చూసినాం ముఖ్యంగా ఆ యూట్యూబ్ వీడియోలో ఉంది ఒక వారం కంప్లీట్ రికార్డింగ్ మేఘములకు సంబంధించింది మేఘములు దేవుని మహిమకు సాదృశ్యం అని మనం ఎన్నిసార్లు ధరించినాం దాని తర్వాత దేవుని బిడ్డలే దేవుని మహిమ కాబట్టి రక్షింపబడ్డ వాళ్లే మేఘం లాగా ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు మనకి హెబుల్ రాష్ట్ర పత్రిక పదకొండవ దానిలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మమ్మల్ని ఆవరించి లేదంటాడు కాబట్టి సాక్షి సమూహం అంటే దేవుని బిడ్డలు విశ్వాసులు సాక్షి సమూహం ఆయన ఆయన నామాన్ని ఆయనని ఆయనకు సాక్షిగా జీవించిన వాళ్ళు వీళ్ళందరూ వారు మేఘంలో వల్లే ఉన్నారంట అంటే ఆ విస్తరించారు ప్రపంచ ఆకాశం అంతా విస్తరించారు వాళ్ళు వీళ్ళంతా ఆకాశవాసులు కాబట్టి అక్కడ విస్తరించారు అన్నట్టు కాబట్టి ఆయన మేఘము ధరించుకొని ఉండేను ఈ వేరొక దూత బలిష్ఠుడైన వాడు ఆయన బలం ముందు ఎవరు కాబట్టి ఆయన కిందికి దిగి రావడం విషయం చూస్తాను దాని ఆయన మేఘం ధరించుకొని ఉండేను ఆయన శిరస్సు మీద ఏముంది ఇది జేమ్స్ రాంగ్ నంబర్స్ చూస్తే కానీ మనకి ఎప్పటికీ అర్థం కావు ఇవి ఎందుకు ఆయన శిరస్సు మీద ధనుసు ఉంది నేను కావాలని ఆ పదం పలుకుతలేను తెలుగులో ఎందుకంటే అది అప్పుడు తర్జుమా చేసినప్పుడు అని సైతాన్ పేరు అది అనిలు ఆ పేరు పెట్టిండ్రు రెయిన్బో ఇంగ్లీష్ లో రెయిన్బో అంటాం కదా ఇంగ్లీష్ లో రెయిన్బో అంటాం తెలుగులో ఏమంటారు రెయిన్బోని అదే రాసింద పదం వాడు సైతాన్ కదా రెయిన్బో ఉంది మీకు తెలుసు రెయిన్బో మొట్టమొదటిసారి బైబుల్ ఎక్కడ చూస్తాం నోవా జలపల్లెం తర్వాత నిబంధన నిబంధన రాదని ప్రళయం రాదని చెప్పి దాని తర్వాత దేవుడు ప్రాయిం తర్వాత నోవాతో నిబంధనలు తీసుకుంటు ఇక మీదకి నేను ఎన్నాడును భూమిని మనుషులని నీళ్లతో తీర్పు తీర్చను అప్పుడు జలములతో తీర్పు తీర్చిండు ఇక మీదకి నేను తీర్పు తీర్చండి జలములతో అనేసి నిబంధనలు తీసుకున్నాడు మనకు అక్కడ చూస్తాము నోవాతో కాబట్టి ఆ యొక్క ధనుసు వర్షధనుసు యాక్చువల్ గా అయితే రెయిన్ అంటే ఇంగ్లీష్ లో రెయిన్ తెలుగులో వర్షం బావు అంటే ధనుసు వర్ష ధనుసు అని తెలుగులో వాళ్ళు ఆ పేరు పెట్టిండ్రు అందుకే మనం ఆ వాడు కూడా సైతాన్నే కదా సార్ అందుకు మనం ఆ పదాలు వాడమన్నట్టు వర్ష ధనుసు అని కాబట్టి ఆయన వర్ష ధనుసు కలిగిన వాడు ఇంగ్లీష్ లో చాలా ఆశ్చర్యంగా ఉంది క్లోత్ విత్ అ క్లౌడ్ అని ఉంది తెలుగులో అట్లా లేదు అందుకే మనం కొంచెం జాగ్రత్తగా తెలుగు ఇంగ్లీష్ కూడా చదవడం నేర్చుకోవాల ఎందుకంటే మనం పోగొట్టుకుంటాం ఈ ఒకసారి ఇంగ్లీష్ చదవకపోతే ఆ మనం తెలుగు మీడియం ఉండి వచ్చు చాలా నేర్చుకున్నాం తెలుగులో కానీ ఇప్పుడు టైం వచ్చింది ఇంగ్లీష్ లో కూడా చదవడం నేర్చుకోవాలా మనం ఇంగ్లీష్ బైబుల్ లేకపోతే ఏమవుతుందంటే ఇవ ఇటువంటి మిస్టేక్స్ అన్ని మనం తెలియకుండా చదివేస్తున్నాం కదా వేసు ప్రభు నేను వాంటనే ఎట్లా పోలుస్తావు దుష్టుంతో పోల్చడానికి కాబట్టి ఆయన శిరస్సు మీద వర్ష ధనుసు ఉన్నది అంటే ఆయన జ్ఞాపకం తీసుకుంటుండే నేను అప్పుడు అప్పుడు శిక్షించినట్లు శిక్షించను కాబట్టి ఈ రెయిన్బో అనేది దేనికి సంబంధించింది అని ఒకసారి నేను మీకు చూపిస్తా మేఘంలోకి సంబంధించిన ఎన్నిసార్లు చూసినా కాబట్టి నేను దాని గురించి ఈరోజు ఇంత గా మీకు చెప్పాను మేఘంలో దేవుని బిడ్డలకు విశ్వాసాలకు సాదృశ్యం కానీ రెయిన్బో అంటే పర్ ఫ్రమ్ జీ టూ జీరో ఫోర్ సిక్స్ యాజ్ అ సింబల్ ఆఫ్ ద ఫిమేల్ మెసెంజర్ ఆఫ్ ద పేగండ్ ఇక్కడ తర్వాత G G2046, probably a fuller form of G4483, an alternative for G2036 in certain tenses, to utter, that is speak or say, call, say, speak. So, rainbow and then, which are inchadam, palakadam, shilavadam, matadam. కాబట్టి దాన్ని నువ్వు కేరీతికి అర్థం చేసుకుంటాను ఇంకా కొన్ని మీనింగ్స్ ఉన్నాయి జీ ఫార్టీ ఫోర్ ఎయిటీ త్రీలో ఈజ్ యూజ్డ్ అండ్ బోత్ ఆల్టర్నేటివ్ పర్ హ్యాప్స్ అగేన్ విత్ ఐడియా ఆఫ్ ఫోరింగ్ టు అటర్ చాలా ఉన్నాయి మీనింగ్స్ అందులో మేక్ కమాండ్ కాబట్టి తన తల మీద వర్ష ధనుసు ఒక కమాండ్ లాగుందని చెబుతుంది దాని తర్వాత జీ లో ఏ ప్రైమరీ వర్బ్ Uh, barod sham g2046 g44 in a no number to speak or say by word or writing answer bid bring word call command grant say speak tell chalo mm -hmm. ne padal ikada tarata g3004 putta chustai aipotadu manaki g3004 correct 004 lemma ante the primary property lay forth that is relate set discourse discourse tarata generally refer to an individual expression or speech respectively while g4483 is properly to break silence in adin point kaina inkamounanga undadu anna vishayani ganam chestundi danusu to break silence and G2980 means an extended or random అండ్ జి ట్వంటీ నైన్ ఎయిటీ మీన్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఆర్యాండమ్ హరాంగ్ హరాంగి హెచ్ఏర్ఏఎన్ జియూ చూడాల్సిందే హెచ్ఏర్ఏ హెచ్ఏఆర్ఏఎన్ జియూఈ హు హంగ్ ఏ లెంతీ అండ్ అగ్రెసివ్ స్పీచ్ ఇప్పుడు మనకు అర్థమవుతుంది దీని అర్థం ఏంటంటే బాగా దీర్ఘంగా బహు ఏమంటము భయానకమైన ప్రసంగం దీర్ఘమైన భయానకమైన ప్రసంగం రెయిన్బోకి అన్ని అదార్ అదాలు ఉన్నాయి తర్వాత ఇంకా ఆయన మౌనంగా ఉండడు చాలా కాలమైంది అన్నిటినీ ఓర్చుకున్నాడు తిరుగుబాటుతనాన్ని అవిధేతని అన్యాయాన్ని ఆయన ఓర్చుకున్నాడు ఇంకా మౌనంగా ఉండడు అన్న విషయా ధనుసు జ్ఞాపకం చేస్తుంది ఇంకా ఎన్నున్నాయి మీనింగ్స్ చూద్దాం త్రీ జీరో ఆడంబరంగా దిగ్గరగా ఉపన్యసించు అని అదే ఇంత చెప్పింది బ్రేక్ సైలెన్స్ దాని తర్వాత అది మనం చెప్తున్నాం చూస్తున్నాం అది హరాంగ్ హరాంగ్ అంటే అర్థం అది by implication to mean ask bid boast call describe give out name put forth say show speak tell utter you know me which are in charge of the power of the power of the power of the power of the power of the power of the power of the power of the power of the power of the power of the power of the power silence break chadam anti-kami that a silent gunner China sign in the law break silence and the other కాబట్టి ఇంకా ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు ఇంకా మీదట ఆయన మౌనంగా ఉండాడు కాబట్టి ఈ దూత ఆరవ బూరకు సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాము ఈ దూత యేసు ప్రభుకి సాదృశ్యం ఆయన క్రిందికి దిగి రావడం అనేది ఎందుకంటే ఆయన ఒకప్పుడు పరలోకంలో ఉన్నాడు మనిషిని శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలోకి వచ్చిండీ నిన్న దీర్ఘంగా చూపించే ఎందుకు పుట్టిండి అనేది ఎన్నడూ చెప్పని రీతిగా ఎన్నడూ విని రీతిగా మనం నిన్న దాని ధరించగలిగినాం ఎవరు చెప్పలేదు అట్లాంటి విషయాలు మనకి అని ఎందుకు శర్రం ధరించుకొని రావాల్సి వచ్చింది అనేది ఈ లోకంలో కేవలం ఆత్మ ఆ శాన్ని ధరించుకోవాల్సిందే లేకుండా ఏ ఆత్మ ఈ లోకంలో నివసించడానికి వీల్లేదు ఎందుకంటే అది అన్యాయం అన్నట్టు ఇల్లీగల్ అంటాం ఆ చట్టా చట్టానికి వ్యతిరేకం అట్లా చెప్తే ఇంకా బాగుంటుంది న్యాయానికి వ్యతిరేకం శరీరం లేకుండా ఉండే ప్రతి ఆత్మ న్యాయానికి వ్యతిరేకం అందుకే దేవుడు కూడా ఈ లోకంలోకి డైరెక్ట్గా రావడానికి వీళ్ళేది ఎందుకంటే ఆయననే ఆయన వాగ్దానం అది అని నిన్నది నాది చూపించి నేను ఆయన మనుషులకి భూమిని చేసిండు మీరే దీన్ని వెళ్ళండి అని అనేసి ఆయన తిరిగి వెళ్ళనీయడు ఆయన తిరిగి వెళ్ళడు ఎందుకంటే ఆయన తన పవర్ని లోకంలో చూపించాలంటే నీకు ఇచ్చిన అధికారాన్ని కలపాలంటాడు నేను నీకు అధికారం ఇచ్చిన నువ్వే తీర్మానించుకోవాలా ఏం చేయాలన్నా కానీ ఈ లోకంలో ఏం కావాలన్నా నువ్వు తీర్మానించుకోవాలా కానీ ఒకటి ఉంది ఎక్సెప్షన్ బహు వికృతంగా భక్తిహీనులుగా దేవుణ్ణి పరిశుద్ధతకు వ్యతిరేకంగా అపవిత్రంగా జీవించే వారిని మటుకు ఆయన టాలరేట్ చేయాడు ఎట్టి పరిశుభ్ర టాలరేట్ చేయడు పనిష్మెంట్ ఇస్తాడు కానీ ఈ లోకంలో ఆయన పనిష్మెంట్ ఆయన యొక్క ఉగ్రత ఆయన యొక్క కోపము తీర్పు అమలు పరచాలంటే కూడా మనుషుల ఆమోదు అవసరం అది నేను ఎదుర నేను మీకు చూపించిన జలప్రలంతో ఈ లోకాన్ని నశింప చేయాలంటే నోవాతో నేను మాట్లా నోవా పరు నోవా నుంచి నేను పర్మిషన్ తీసుకోవాల ను అంటాడు కొంతకాలం ఆగు బ్రబ నా తరం వాళ్ళకి నేను సువార్త ప్రకటిస్తా అంటాడు ఎక్కడుంది కూడా తెలియదంటే హిపులాష్ఠ పత్రిక లేదు నోవా తన తరంలో నిందరహితుడిగా ఉండి రాబు ఉగ్రత గురించి వారికి ప్రకటించిండాడు నోవా ప్రవక్తలాగా కాబట్టి ఒక టైం నేను ఈ లోకాన్ని నశింపజేయబోతున్నాను నీళ్లతో త్వరగా సిద్ధపడు కాబట్టి దేవా వద్దు ప్రవ్వా అనడానికి ఆయనకి నీ యొక్క ఆమోద అవసరం ఎందుకంటే నీతి మందుల ఆమోదుతోనే ఆయన ఈ లోకంలో పని చేయగలడు అది ఎంతో ధీరంగా నేను అడిగా నేను చూపించిన అనేక స్థలాలలో మనుషులతోనే ఆయన పని చేపిస్తాడు మనుషులు ఒప్పుకుంటేనే పని చేస్తాడు నీ శరీరంలోకి రావాలంటే నీ హృదయలకు రావాలంటే నువ్వు ఆహ్వానిస్తేనే వస్తాడు లేకుంటే రాడు నీ శరీరంలోని అవయవాలకి స్వస్థత రావాలా అంటే ఎంత ఏడ్చి మొద్దుకున్నా రాడు వాసున రాడు నువ్వు నీ దగ్గర ఉన్న అథారిటీని వాడి ప్రభావ నేను నేను ఆహ్వానిస్తున్నా ఇస్తున్నా నా శరీరాన్ని బట్టి స్వస్థపరచడానికి కొరకు అన్నప్పుడే అది కార్యం ఆ విషయాలు నేను కొన్ని దీర్ఘంగా చూపించిన ఇప్పుడు నేను అవి చూడే మన బోధన తిట్టిపోతుంటుంది తర్వాత మొదటిదిగా ఆయన మహిమని ధరించుకున్నాడు వస్త్రం రెండవది ఆయన తల మీద ఈ వర్ష ధనుసు ఉన్నది అదొకటి మనం చూస్తున్నాం దాని తర్వాత చూడండి ఆయన ముఖం ఏ రీతి ఉంది నేను చదువుతాను ఆయన శిరస్సు మీద ఈ వర్ష ధనుసు ఉండేను ఆయన ముఖము సూర్య బింబం వలెను ఆయన పాదంలో అగ్ని స్తంభం వలెనూ ఉండేను చెప్పండి ఎక్కడ చూశారు మీరు పాద నింపిన కాలంలో అగ్నిస్తంభం మోసే ఇసాల్ పదల్ని ఆ యొప్ప నుంచి బయట తీసుకొస్తేప్పుడు ఆ యొక్క అరణ్య మార్గంలో రాత్రంతా అగ్ని వారికి మార్గం చూపిస్తా పోయింది ఎందుకంటే ఆయన మనిషి రూపకంగా రావడానికి అవకాశం లేదు ఆయన ఎప్పుడు వస్తాడు దినం ఆయన వాగ్దానం చేసినట్లు నేను వస్తున్నా నేను వస్తున్నాని అనేక పర్యాలు హెచ్చరించండి ప్రవక్తల ద్వారా నేను త్వరగా పుట్టబోతున్నాను అనేసి ఏసా గ్రంథం తొమ్మిదవ నెల మనం చూస్తాం క్రిస్మస్ ఉన్న రోజు అంతా అదే చర్చ సెల్లా బోధిస్తూ ఉంటాడు దాని గ్రంథం ఐదవది నెల చూస్తాం ఆయన పుట్టుకకు సంబంధించింది మీక ప్రవచించండు మన మనకి శిష్యు కాబట్టి ఆయన పాత నిబంధన కాలం అంతా నేను త్వరగా రాబోతున్న మొదటిప్పుడు రాకడాకు సంబంధించింది కృత నిబంధన రెండో రాక సంబంధించింది నేను మరి తిరిగి రాబోతున్నా నేను తిరిగి రాబోతున్నాను మొదటి నిబంధన నేను త్వరగా నేను రాబోతున్నాను నేను శరీరం తెలుసుకొని రాబోతున్నాను ఆయన హెచ్చరించింది ఎందుకంటే ఆయన ఈ లోకంలో అడుగు ఈ లోకంలో కార్యం చేయాలంటే ఆయనకి శరీరం అవసరం కానీ అపవిత్రమైన శరీరాల్లో ఆయనకు రాలేడు కాబట్టి కన్య మరియా గర్భంలోకి రావాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు మన హృదయంలోకి ఏసు ప్రభు రావాలా నువ్వు పాపముల నుంచి విముక్తి పొందకపోతే ఆయన రాడు నీ శర్రాన్ని ఆయన వాడుకోలేడు తన మహిమని నీ శరీరంలోకి పెట్టలేడు నువ్వు ఆయన కొరకు మహిమలాగా ఉండలేవి లోకంలో ఆయన శక్తి నీకు ఇవ్వడు వర్షదాతం పొందుకోవడం అంటే శక్తి కావాలి మనకి నీకున్న అధికారము ఆయన శక్తికి ఫలిస్తేనే కార్యాలు జరుగుతాయి నువ్వు ప్రార్థనలు చేస్తే ఎందుకు జవాబులు రావు అంటే నీ ప్రార్థనలు అధికారం లేదు శక్తి అసలే లేదు నాకు ఎందుకు ప్రభావం నాకు ఎందుకు ప్రభావాన్ని ఏడుస్తూ ఉంటారు చాలా మంది అది తప్పు అది తప్పు విధానం ప్రార్థన ఎందుకంటే తెలియకుండా వాళ్ళు ప్రార్థన చేస్తారు మీకు యుక్తంగా ప్రార్థన చేయటం తెలియదు అనే పౌలు ఏ అధ్యాయ రూమ్లో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యయంలో మీకు యుక్తంగా ప్రార్థన చేయడానికి రాదు ఎంతెందో ప్రార్థన చేస్తూ ఉంటారు మీరు కాబట్టి పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు మీ పక్షంగా ఆయననే ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ప్రార్థించడం వాక్యం నీ హృదయాలను అంతరాలకి వెళ్ళి ప్రార్థన వస్తుంటుంది లేకపోతే నీ యొక్క జ్ఞానంతో నీ యొక్క తెలివితో పాదాలు వాడుతూ ఉంటాను ప్రార్థనలు చేసే వాళ్ళని వాళ్ళ జ్ఞానంతో ప్రార్థనలు చేస్తుంటారు ఆయనకు ఆ ప్రార్థన అవసరం లేదు కాబట్టి నేను అడిగిన అవన్నీ నేను కొంచెం డీటెయిల్ గా చూపించిన ఎప్పుడన్నా ఒక రోజు మరి విశేషంగా స్పెషల్ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు అవన్నీ నేను చూపిస్తా కానీ ఇక్కడ మటుకు ఏసురుకు సంబంధించిన విషయాలు ఉన్నాయి తర్వాత అతను సూర్య బింబం వలె ఉన్నాడు దాని ఆయన పాదంలో అగ్ని స్తంభంలో వల్లే అగ్ని స్తంభంలో వలె రెండు కాళ్ళు రెండు స్తంభాలు కాబట్టి ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ లో మటుకు పిల్లర్ ఆఫ్ ఫైర్ ఉంది అక్కడ అగ్ని స్తంభం అని తెలుగులో అది మనం చూసినాము ఇసల్ పల్లిని అగ్నిస్తంభం నడిపించినట్లు కాబట్టి యేసు ప్రభే అక్కడ అగ్నిస్తంభం లాగా ఉన్నాడు అని అడిగితే ఈరోజు మనం జ్ఞాపకం తీసుకుంటాం గతంలో ఎన్నిసార్లు చూసినాము ఆయన మేఘ స్తంభం వలే ఉన్నాడు అగ్నిస్తంభం ఉదయం అంతా మేఘ స్తంభం లాగా రాత్రి అంతా అగ్నిస్తంభంతో లాగా ఉండి వారిని నడిపించింది ఇసల్ దేవుడు ఎందుకంటే ఆయన శర్రం కాబట్టి మూసని వాడుకున్నాడు మూషకి ఉంది ఎందుకంటే ఆయన శర్రం కాబట్టి దాని తర్వాత రెండో వర్షంలో అండ్ హీ హ్యాడ్ ఇన్ హిస్ హ్యాడ్ ఎ లిటిల్ బుక్ ఓపెన్ అది అది పుస్తకం అన్నట్టు చేతిలో ఉంది ఆ పుస్తకము తెరవబడింది ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండేను కాబట్టి ఇది ఏం సంబంధించింది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా లిప్పబడిన పుస్తకం నేను చూస్తున్నాను ఇక్కడ జేమ్స్ షాన్స్ లో లిటిల్ బుక్ ఓపెన్ బుక్లెట్ లిటిల్ బుక్ అంటే బుక్ లెట్ అని ఉంది ఇక్కడ బిల్ స్క్రోల్ రైటింగ్ దాని తర్వాత షీట్ ఆఫ్ స్క్రూల్ ఆఫ్ రైటింగ్ ఇన్నర్ బార్క్ ఆఫ్ ద పేపర్స్ ప్లాంట్ కాబట్టి ఆయన చేతిలో బుక్ ఉంది ఒక చిన్న పుస్తకం ఉంది ఆ పుస్తకం దేనికి సంబంధించింది అనేది మనకి ఎక్కడక్కడ సూచన లేవు అవి మనకు దేవడు దొరికి దొరికినప్పుడు మనం ఖచ్చితంగా వాడికి ధీరుగా ధ్యానిస్తూ ఉంటాం కానీ ఒక్కటి తెలుసుకోవడానికి ఎందుకంటే ఎన్నో రకాల పుస్తకాలు మనం చూస్తూ ఉంటాం ప్రాణగంధంలో తండ్రి చేతిలో పుస్తకం ఉంది ముద్దున అది సీలు ఉంది దాన్ని విపుటకు ఎవరికి యోగ్యత లేదు కానీ దేవుడే మన ప్రభు వచ్చి దాన్ని ఇప్పినట్టు మనం చూస్తాం అక్కడ కాబట్టి అది ధర్మశాస్త్రం సంబంధించిందా లేక తీర్పులకు సంబంధించిందా అవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది అదే రీతిగా ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకం ఉంది అదేం చేసినాడు దాని తర్వాత అండ్ హీ సెట్ హిజ్ రైట్ ఫూట్ అఫాన్ ది సి ఆయన కుడి కాలు సముద్రం మీద మనం చూస్తున్నాం ఆయన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపినాడు ఇవి మనం ఎప్పుడు అర్థం చెప్పండి ఆయన పాదము భూమి మీద మోపిండు సముద్రం మీద మోపిండు అప్పుడు ఏం జరగాల ఇప్పుడు సూచన అర్థం కావాలా సముద్రంలో ఏముంది భూమి ఏముంది ఇది ఆరబూరకు సంబంధించిన విషయాలు తీర్పు కాబట్టి ఆయన ఉగ్రత ఏ రీతి ఉందనేది చూపించబోతుంది ఇక్కడ ఆ పాదము సముద్రం మీద ఉందంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది అర్థం చేసుకుంటున్నాం భూమి మీద ఆయన ఒక పాదం ఉంది మోకేట్ కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది సూచన మూడవది సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించను కాబట్టి ఏస్రోకి సంబంధించిన చిహ్నాలు ఇవన్నీ దీర్ఘంగా మనం చూస్తాం ఇక్కడ సింహం గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించాను ఆయన ఆర్భాటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దంలు పలికెను కాబట్టి చూడండి బాగా అర్థమవుతుంది ఇక్కడ ఏడు ఉరుములు ఉన్నాయి ప్రతిసారి బూర ఊదినప్పుడు ఒక ఉరుమే ఆల్రెడీ ఏడు బూరలు ఊదినాక ఇక్కడ మళ్ళా ఏడు ఉరుములు ఉన్నాయి కాబట్టి ఆయన స్వరము ఉరుములు లాగా మనము అక్కడ చూస్తాం ఇక్కడ రెండవ అధ్యాయంలో నాలుగవ అధ్యాయంలో ప్రాటన గంధాలు ధ్యానించినప్పుడు ఉరుములు ఆయన మాట్లాడితే ఊరిమినట్లు ఉంటుంది అందుకే మన బ్రదర్ మన సిస్టర్స్ బ్రదర్స్ ఎవరన్నా ప్రవచించేప్పుడు గమనించిన వాళ్ళు ప్రవచించినప్పుడు వారి నోటి నుంచి వచ్చే ఊరిమినట్లు ఉంటుంది పెద్ద బూర ఊదితే శబ్దం వస్తుంది అట్లా వస్తుంది చక్కల గంభీరమైన భయమేస్తూ సౌండ్ వింటే దేవుని శబ్దం ఆ రీతి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికినాయి తర్వాత ఇక్కడ అయిందంటే కొంతకాలం కిందంటే కూడా ప్రదర్శన అడిగింది ఈ ఏడు ఉరుముల గురించి ఏంటంటే బైబిల్లో ఎక్కడ లేదు కానీ ప్రభు మనకి చూపిస్తారని మనం ఎన్నిసార్లు తీసిన ఉరుములు ఏంటో తెలిస్తే నీకు అర్థమవుతుంది మొదట ఏడు ముద్రలు దాని ఏడు బుర్రలు దాని ఏడు పాత్రలు దాని ఏడు ఉరుములు మనం చూస్తున్నాం ఇక్కడ ఏడేడున్నాయి కాబట్టి ఉరుములు అన్నప్పుడు కూడా బూరలన్నా ఒకటే అని నువ్వు అర్థం చేసుకోవాలి ఎందుకంటే తొమ్మిదవ అధ్యాయం వరకు బూరలకు సంబంధించిన విషయాలు యోహాన్ భక్తుని కనిపించినట్లు అతను రాసినాడు ఏడు ఉరుములు మాట్లాడబోతుండగా వాటిని వింటునడినా అప్పుడు ఆ నాలుగవ వశాల్లో చూడండి ఏమంటుండో ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వాయ వ్రాయబోచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వాటిని వా రాయవద్దాన్ని పరిలోకి ఉండి ఒక స్వరము పలుకుట ఇంటిని దేవుడు చెప్తున్నాడు ఒక స్వరం వీటిని ముద్రించడానికి వీలు వీటిని రాయడానికి వీల్లేదు కాబట్టి ఎవరికి తెలియదు ఇక్కడ కానీ మనకు ఇక్కడ బాగా అర్థం ఏంటంటే ముద్రలల్లో ఏముందో బూరలలో అదే ఉంది బూరలలో ఏముందో పాత్రలలో కూడా అదే ఉంది అది అర్థమైపోతే ఈ ఏడు ఉరుములు కూడా దానికి సంబంధించింది కాబట్టి ప్రతి బూర ఒక ఉరుముకి సంబంధించింది కాబట్టి ఆ బూర ఊరిదినప్పుడు ఏం జరిగిందో ఈ ఉరుములు అవి జ్ఞాపకం చేస్తే తిరిగి అంతకంటే ఏం లేదన్నా కాబట్టి అక్కడ ఏముందో నేను పోయి వెతుకుతా ఇంటర్నెట్ లో ఎక్కడ వెతికినా ఎక్కడన్నా వెతుకని మీకేం దొరుకుతుంది కాబట్టి ఆయన స్వరం ఆ రీతి ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచిండగా నేను చూచిన ఆ దూత తన గుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి పట్లోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో వాటిని సముద్రంను అందులో ఉన్న వాటిని సృష్టించి యుగములు జీవించిన వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు అంటే ఆరవ బూర వరకు నేనేం చెప్పినను అన్నింటిని ఇంకా నేను అమలు పరచబోతున్నాను ఇక ఆలస్యం ఉండదు అందుకే పదవ అధ్యాయం నుంచి మనం చూస్తే ఏడవ బూరకు ముగించంగానే ఇంకా పదకొండవ అధ్యాయం నుంచి ఇంకా ఆలస్యం ఉండదు విశదీకరించి ఉంటుంది అన్నట్టు ఎటట్లు ఈ లోకపు పరిస్థితి కానీ ఏడవ దూత పలుకు దిన అతడు ఏడవ అధ్యయం చేస్తున్నాం ఏడవ దూత పలుకు దినములో అతడు బూర ఊదబోచండగా అంటే ఏడవ దూత బూర ఇది ఏడవ బూర ఏడవ దూత పలుకు దినములలో కాబట్టి ఇది ఒక్క దినానికి సంబంధించింది కాదు బూర కొన్ని దినాలు ఉంటదన్నట్టు కొన్ని సమాచారాలు ఉంటదన్నట్టు బూరలో కాబట్టి ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచిండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను కాబట్టి మర్మము ఇంకా దేవుని మర్మంలో అన్ని ముగించిపోతాయి అయిపోతాయి ఇంకా ఇంకా ఏం ఉండేవాన్నిటి అది ఏడవ బురకు సంబంధించిన విషయం కాబట్టి ఇక్కడ తీర్పు ఏమని చెప్పండి అప్పుడు నాలుగు సంవత్సరాల మూడు నాలుగు సంవత్సరాల క్రితం కూడా ఆరవ ముద్ర తర్వాత ఏడవ ముద్రలో ఏమి కనిపించదు అదే రీతిగా ఏడవ బుర్రలో కూడా ఏం కనిపించేది ఇక్కడ శిక్ష అదే రీతిగా ఏడవ పాత్ర భూమి మీద ఒలికిచ్చినప్పుడు మనకి ఏం కనిపించదు కాబట్టి మనం చూస్తుంది ఏంటంటే ఆరు ముద్రలకే సంబంధించిన విషయాలు ఆరు బూరలకు సంబంధించిన విషయాలు ఆరు పాత్రలకు సంబంధించిన విషయాలే బైబుల్లో రాయబడ్డాయి ఏడవ బూరల్లో ఏం కనిపించదు మనకి ఏం జరిగిందనేది అది నేను ప్రతిసారి కాబట్టి ఇక్కడ ఆరు ముద్రలు ఆరు బూరలు ఆరు పాత్రలు ఆరు వందల అరవై ఆరు సిక్స్ సిక్స్ సిక్స్ కాబట్టి ఈ లోకస్తుల మీదికి ఎందుకు దేవుని ఉగ్రత రగులుకుందంటే వాళ్ళంతా శారీరకంగానే ఉన్నారు ఆరవ దినంన దేవుడు మనిషిని సృష్టించండు కదా కాబట్టి ఇవి మూడు గుంపులు ఆరు ఆరు ఆరు మూడు గుంపులు ఇవి కాబట్టి లో మూడు ఉన్నాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఆరు ఆరు ఆరు అంటే మూడు గుంపులు అన్ని శారీరకంగా ఉన్నాయే అని చెబుతుంది మొదటిది సర్పంల గుంపు రెండవది తేళ్ల గుంపు మూడవది గొప్ప ఈ మూడు గుంపులు శరీరకంగానే ఉన్నాయి ఇంకా ఆరవ దినంలోనే ఉన్నాయి అంటే నరుని సృష్టించినప్పుడు వాడు శారీరకంగా ఎప్పుడైతే వాడు పాపాలు ఒప్పుకొని ప్రభుని స్వీకరించి ఆయన కొరకు జీవిస్తాడో వాడు ఏడవ వ్యక్తి ఏడవ నం సంఖ్యకి సాదృశ్యంగా ఉంటాడు ఎందుకంటే ఏ స్ప్రవే ఏడవవాడు విశ్రాంతినిచ్చేవాడు కాబట్టి విశ్రాంతిన ఆయనకు సంబంధించింది ఆయనలోనే మనకి విశ్రాంతి నువ్వు ఆరులాగుంటే రక్త మాంసంలో ఉన్నట్టు ఈలోకంలోనే ఉన్నట్లు నువ్వు ఏడవ వాణ్వి అయితేనే కానీ నీకు విశ్రాంతి లేదు ఎందుకంటే పాపకు జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు పరిశుద్ధంగా తరలినప్పుడు నువ్వు ఏడవ వాణ్వి 7 ఏడులో ఉండి నువ్వు అంటే దేవుని పిడగా జీవిస్తూ మరి కొంతకాలానికి నువ్వు ఎనిమిదో మనుషులుగా తరెతూ ఎనిమిది అనేది ఏంటనేది బాగా అర్థం చేసుకోవాలి ఎనిమిది అనేది వింతైనది అది నేను ఒకరోజు ఈ పద పదవాధ్యాయం తర్వాతనే చూపిస్తే ఇవన్నీ విశేషాలు డీటెయిల్ గా ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు సంఖ్యలకు సంబంధించిన విషయాలు బైబిల్ మనం చూస్తాం ఒకప్పుడు ఉంటే ఇప్పుడు లేదు కానీ ఇప్పుడుంది అన్న విషయం ఒకసారి చూపించిన కాబట్టి ఈ సర్పం ఇళ్ళు అంతంత గొప్ప జనం కాబట్టి ఆరు ఆరు ఆరు అంటే ఆ మూడికే సాదృశ్యం అన్నట్టు అన్ని ఆరవ దినం అంటే మనిషికి సాదృశ్యం కాబట్టి ఇంకా శరీరాలుగానే ఉన్నారు అన్న విషయాన్ని అది జ్ఞాపకం చేయబడుతుంది మనకి తర్వాత దేవుని వ్రహ్మం సమాప్తం అయిపోతుంది ఏడవ ఇంకా ఏముండదు ఈ ప్రభుని డైరెక్ట్ గా కలుసుకోబోతున్నాం మనం అయితే యోహాను భక్తులతో ఒక విషయం మాట్లాడుతుంటూ అది టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడి నుంచి వాక్యం ఎనిమిదవ వచ్చటంలో ఏమవుతుందంటే యోహాను భక్తుడు ఎంతగానో శ్రమలుగుండా పోయిండ్రు వృద్ధాప్యంలో సలసల కాగుతున్న నూనెలో వేయించు దాని తర్వాత తన కండ్లు పోయి దాని తర్వాత ఇంకా కొన ప్రాణమే ఉందానికి అటువంటి వాడిని తీసుకుపోయి పద్మాసు ఉద్వీపములు పడేశారు పశువులు తినేస్తే జంతువులు తినేస్తే శరీరం అంతా నూనెలో ఖాళీ పోయిన శరీరము వనప్రాణంతో ఉన్నాడు అటువంటి వారిపై ద్వీపంలో పడేశారు దాని ఆ ద్వీపంలో కలిగిన దర్శనమే ప్రజ్ఞ గ్రంథం కానీ దేవుడు ఏమంటుండంటే నువ్వు చావవు ఇంకా నేను వాగ్దానం చేసిన ఎంతమంది జ్ఞాపకం దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడే యోహాన్ భక్తునికి వాగ్దానం చేసిండ్రు చూడండి ఒకసారి యూహాన్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై వచ్చనం పేతురితో మన ప్రభు యూహాన్ గురించి యూహాన్సు వార్త ఇరవై ఒకటవ లాస్ట్ అధ్యాయం అది ఇరవై రెండవ వచ్చనండి ఇరవై రెండవ వచ్చనం చేతులు అతని చూచి ప్రభుగా ఇతని సంగతి ఏమని యేసును అడిగాను ఎవరి గురించి యోహాను గురించి అప్పుడు ఏసు నేను వచ్చే వరకు అతడుట నాకిష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెవ్వడించుమని కాబట్టి ఆ శిష్యుడు చావడన్న మాట సహోదరుల ప్రచురమయను అయితే చావడని యేసు చెప్పలేదు కానీ నేను వచ్చే వరకు అతడుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను కాబట్టి యోహాను భక్తుడు బహు దీర్ఘకాలము బ్రతికిన వాడు వృద్ధాప్యంలో అందరు చనిపోయినాక లాస్ట్ వరకు ఉలడిన అన్న విషయం ఈ వాక్య జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇప్పుడు నీకు అర్థమవుతుంది ఆ తొమ్మిదవ వచనం చేయండి ప్రజ్ఞాగంధం పాదవ దేము వచనంలో అంతట ఎనిమిది నుంచి అంతట పర్లకు నేను వినిన స్వరము మరలనాథి మాట్లాడచ్చు నీవు వెళ్ళి సముద్రం మీదను మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో వింపబడి ఆ చిన్న పుస్తకం తీసుకొని తినివేము నేను అద్భుతూత యుద్ధకు వెళ్ళి చిన్న పుస్తకము నా గిమ్మను అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము అది నీ కడుపుకు చేతగును కాని నీ నోటికి దేనెలే మధురంగా ఉండను అని నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతుల తీసుకొని దానిని తినివేస్తుంది అది నా నోటికి దేనెలే మధురంగా ఉండను నేను దానిని తిన తర్వాత నా కడుపుకు చేదుగా కాబట్టి దేవుని వాక్యం అది ఏహెచ్కేఎల్ గ్రంథం లో కూడా మనం చూస్తాం కదా ఏహెచ్కే తా కూడా అదే రీతిగా మాట్లాడుతున్నారు ఈ తిన నీ నోటికి మధురంగా ఉంటది కానీ నీ కడుపుకి చేదుగా ఉంటది అంటారు అక్కడ ఉన్నది ఇక్కడ చదవేరుతుంది అంటే పాత నిబంధన పుస్తక కాలంలో కూడా ఒక్కొక్కసారి జరిగింది ఇదే ఘట్టం మళ్ళీ ఇక్కడ జరుగుతుంది అన్న విషయం మనం చూస్తున్నాం కాబట్టి ఇది దేవుని వాక్యము అయితే ఎందుకు ఈ దేవుని వాక్యాన్ని తినమంటుండే అంటే ఏహెచ్కేల్ విషయాలు కూడా మనం చూస్తాం నువ్వు బయస్ వార్త ప్రకటించాలా మనుషులకి నీ కడుపుకి చేదుగా ఉంటది కాని భరించాల చెప్పాలా శ్రమలు ఎట్లా ఉండబోతున్నాయి అని చెప్పాలా కాబట్టి చేదు అనుభవము ఫస్ట్ నువ్వు రుచి చూడాల సేవా జీవితంలో అది ఎంత చేదు అనేది నువ్వు మనుషులకు అది నీ సేవా విధానం కాబట్టి ఆయన తినేసిన దాన్ని దాని తర్వాత ఒక విషయం ఏంటంటే ఆయన ఇక చనిపోయేవారు వ్యూహానుభక్తుడు చనిపోవలసిన వాడు చాలా చల కాగిన నూనె ఎలా పడేస్తే వాడు లేవు కానీ దేవుడు అతనికి వాక్యాం ఇచ్చి ఏమంటుండంటే అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియో జన్మను గురిచయో ఆయా భాషలు మాట్లాడే వారిని గురిచియో అనేక రాజులను గూర్చియో మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పేది కాబట్టి యూహాను భక్తుడు తిరిగి మరలా ప్రవచించబోతుండు నువ్వు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుండడు దేవుడు అక్కడికి అది అన్నట్టు ఆరవ బుర దాని తర్వాత వ్యోహాను భక్తుడు అనేక ప్రాంతాల్లో ప్రకటన చేసిండన్న విషయాన్ని ఈ వాక్యం మన జ్ఞాపకం చేసింది అక్కడికి ఎండ్ కాలైన లైఫ్ చాలామంది అనుకుంటున్నారు నా ఏజ్ అయిపోయింది ఇంకా నా వయసు రోగాలు ఇవన్నీ నా ఎండ్ అయిపోయింది అనుకుంటారు కానీ ఎవరంటే లేదు ఇంకా టైం ఉంది నువ్వు పని కంప్లీట్ చేసుకోవాలి లోకంలో పోవాలంటే ఇక్కడి నుంచి ఈ లోకాన్ని విడిచిపెట్టాలంటే ఈ లోకంలో అంత పని మనం ముగించాలి మనకు అప్పగించబడ్డ పని ఆ పని ముగించినాక నేను లోకాన్ని విడిచిపెడతాను కాబట్టి ఆరవ బూరకు సంబంధించిన విషయాలు మనం ఇంకా దీర్ఘంగా ధ్యానిస్తా ఉన్నాము ఆ గొప్ప జనం అందరూ మరణిస్తారు దాని తర్వాత మొదటి గుంపులైన సర్పంలో తేళ్ళు దేవునికి ఇంకా విరుద్ధంగానే ఉంటుంది వాళ్ళు భక్తిగా ఉన్న వాళ్ళు అనుకుంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించాలి దేవుని ఆత్మ లేదు వాళ్ళు ఇంకా శారీరకంగానే ఉన్నారన్న మంత్రాలు మాయా తంత్రాలు జారత్వము చౌరత్వము అవన్నీ ఉన్నాయి వాళ్ళు కాబట్టి ఏడో బూర గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మనం ఒక విషయాన్ని గ్రహిస్తున్నాం ఏంటంటే దేవుని యొక్క మర్మం అయిపోతుంది అక్కడికి ఇంకా వేరే మర్మాలు అది ముఖ్యమైన అంశం బట్టి దేవుడు తన దాసులకు ప్రవర్తనలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మమ్మకు సమాప్తం అగను అక్కడికి అది సమాప్తం అయిపోయినాక దేవుని మర్మమ్మ అంత బహుతేటగా అన్ని జరుగుతూ ఉంటాయి అదే పదకొండవ అధ్యయనం మేము చూపిస్తాం వచ్చే వారం నుంచి అది దానికి సంబంధించిన వాక్యాలను మనం బహుదీర్ఘంగా చూస్తాం అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రంచాలంటూ పరశోధర బాబు మీకు వదనాలైన మీక యొక్క దైవత్వాన్ని మీరు మాకు చూపిస్తున్నారు ప్రభావ మీరు ఈ లోకంలో ఏ రీతిగా ఆధీనం కలిగిన వాళ్ళు ఎందుకంటే మీరు ఒకప్పుడు శరీరంలో ఉన్నవారు శరీరంలో ఉన్న అధికారం ఉంది మీరు దైవుడు సంపూర్ణంగా దేవుడు కాబట్టి మీ దగ్గర శక్తి ఉంది మీ శక్తి మీ ఆ యొక్క యోగ్యతని అధికారాన్ని ఏ అధికారం చేత మీరు ఉన్నారో అదే అధికారాన్ని తిరిగి ఇప్పుడు వాడబోతున్నారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం కాబట్టి నేను ఇంకా రాబోద్రలో ఏం జరగబోతుందో వాటన్నిటి చూపించడానికి మీరు దీర్ఘంగా వీటన్నిటిని మాకు చూపిస్తారు కాబట్టి తొమ్మిదో అధ్యాయంలో ఆరో బూర ముగిస్తుంది నేను కానీ ఆరు బూరలలో ఏ ఏ అంశంలో మీరు హెచ్చరించో ఎటువంటి తీర్పులు ఉగ్రతలు ఉండబోతున్నాయా వాటిని మరి విశేషంగా విశదీకరించు పదకొండవ అధ్యాయం నుంచి వాటిని చూచే కనులు మాకు అనుగ్రహించమని ఏ శ్రీకృష్ణ మన ప్రవైన కృప సంబంధ నడిపింపు మనందరికీ సదాకాలంతోక ఆమె ప్రైజ్ లో